సహనాభవతు సహనౌ భునక్కు సహ వీర్యకరవై తేజస్వినీతమస్తు మావిషావై శాంతిశా యాభై ఒకటో శ్లోకం నుండి ఈ జీవన్ముక్త స్థితి ఏదైతే ఉందో అంటే జ్ఞాని యొక్క ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరైతే అనాత్మ వస్తువుల యొక్క భావాలని గుర్తించి ఆత్మస్వరూప స్థితిని అపరోక్షముంత పరోక్షమంటే ఆ ఏదో దేహేంద్రియ మనోబుద్ధులు ప్రాణం ఇవి నేను కాను నేను వీటికంటే విలక్షణమైన వాణ్ణి అని గుర్తించడం పరోక్ష జ్ఞానం కానీ నేను ఫలానా అని నిర్దిష్టంగా గుర్తించగలగడం అపరోక్ష జ్ఞానం అది ఆత్మవేద్యం ఆ అటువంటి అపరోక్ష జ్ఞానంతో ఏ వ్యక్తి అయితే లోపలు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నటువంటి వ్యక్తి అజ్ఞాన నిర్మూలనమైనటువంటి ఆ వ్యక్తి యొక్క స్థితి ఆ జ్ఞాని యొక్క జీవన్ముక్త దశ ఎలా ఉంటుంది అనేటువంటిది నిన్న మనం చూసాం బాహ్య అనిత్య సుఖాశక్తిం హిత్వా ఆత్మ సుఖ నిర్వృతే ఘటస్థ దీపవత్ స్వస్థం స్వాంతరేవ ప్రకాశతే ఘటస్థ దీపవత్ స్వస్థం ఆ ఘటనలో ఉన్నటువంటి దీపం ఏదైతే ఉందో కుండను ప్రకాశిస్తుంది దాని కన్నాలు పెట్టి అది తీసుకెళ్తుంటే అది ఇరు ప్రక్కల అన్నిటినీ కూడా ప్రకాశిస్తు ప్రకాశింపజేస్తుంది స్వప్రకాశము అన్నిటినీ కూడా ప్రకాశింపజేయడం చూడండి అయితే అన్నిటినీ ప్రకాశింపచేయడం అనేది ఒక క్రియ కాదు దానికి దాని వెలుగులో అది ప్రకాశింపబడుతుంది అంతే ఆ దీపం యొక్క వెలుగు ఆ కిరణాలు ఎక్కడ పడుతుందో అది ప్రకాశిస్తుంది అంతేగాని ఈ దీపం రాపల కూర్చు నేను అక్కడ ప్రకాశింపచేయాలి ఇక్కడ ప్రకాశింపచేయాలి ఇక్కడ నేను ప్రకాశింపజేయకూడదు అనేటువంటి కర్తృత్వ భోక్తృత్వ భావాలు లేవు అలాగనే ఈ ఘటనలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అది కూడా ఇది అది అనేటువంటి ఎప్పుడైతే అహం అనేటువంటి వృత్తే తొలగిపోయిందో ఇక నాది అనేటువంటి ఆ మమత్వ భావాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇప్పుడు రెండూ కూడా పడిపోయినప్పుడు ఆ శుద్ధ చైతన్యమై అతను భాషించే ఆ జ్ఞాని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఆయన చూపిస్తూ యాభై శ్లోకంలో ఆయన అంటున్నారు ఉపాధి అలిప్తో వ్యోమవన్మునిమూఢవ యువచ్చరేత్ క్లీన్ స్టేట్మెంట్ అంటే ఉపాధిస్థోపి తర్మై అలిప్త వ్యోమవత్ వ్యోమము అని అంటే ఆకాశం ఇప్పుడు గాలి దుర్గంధము అంటుంది అనుకోండి ఏమిటోనండి ఆ గాలి బావలేదండి వాసన ఒకలా ఉందండి గాలికి మంచి సుగంధం అంటుంది అనుకోండి బహ్ మంచి సువాసన గాలండి అంట ఇలాగ మిగతా భూతాలన్నింటిలో కూడా నీళ్లు మలినపడింది అనుకోండి అబ్బా బ దుర్గంధమైన నీళ్ళండి అంటే కలుషితమైన నీరండి బహ్ మంచి నీళ్ళండి భూముందనుకోండి దాంట్లో దోషాలు గుణాలు ఆపాదింపబడుతుంది గుణదోషాలు రెండూ కూడా పంచభూతాల్లో పృథివీ ఆపహ తేజ వాయువు ఎన్నిటికీ కూడా ఆపాదింపబడుతుంది కారణం ఏంటంటే అది వ్యక్తమవుతుంది దానికొక ఉపాధి ఉంది అది దానికొక గుణం ఉంది కానీ ఆకాశము నిర్గుణ ఏ గుణం లేదు అందుకని ఆకాశబ్బ అదేంటో మంచి ఆకాశం కాదండి చెడ్డాకాశం అండి అనేటువంటి మంచి చెడులు ఆకాశం మీద ఆరోపించడానికి లేదు అందుకని ఆకాశము ఆత్మకు ఉపమానంగా ఇక్కడ చెప్పబడింది ఆత్మజ్ఞుడికి ఆత్మతత్వానికి ఆత్మస్థితికి ఉపమానంగా చెప్పబడింది ఎందుకని వ్యోమవత్ అంటే ఆ ఆకాశవత్ ఆ ఆకాశానికి ఏ విధంగా ఏ గుణదోషాలు అంటవో అలాగనే ఉపాధి స్థోపి తద్ధర్మై నలిప్యతే అల్ప్తహా మునిహి ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్ఞానికి ఆ ఉపాధి యొక్క గుణదోషాలు ఏవైతే ఉంటాయో అవి అంట అంటే ఏమండి ఉపాధి అంటే దేహేంద్రియ మనోబుద్ధులు దానికి ఏం దోషాలు ఉంటాయండి ఏదైనా ఉపాధిగతమైనటువంటి దోషాలు ఏ ఇసుమంతా ఉన్నా ఆ దోషం అతనికి అంటదు అలాగనే ఏదైనా మంచి ఉన్నా ఆ మంచి తనకు మంచి చెడులు రెండూ కూడా ఉపాధి యొక్క గుణధర్మాలే అంతేకాని ఆత్మచైతన్యానికి కాదు ఎప్పుడైతే నేను అహం వృత్తే తాను కాకుండా పోయాడో ఇక దేంట్లో దోషాలు ఉంటాయండి చెప్పండి దేంట్లో మంచి ఉంటుంది మంచి చెడు అనేది ఏంటి వస్తుంది అక్కడ రెండోది మంచి చెడు అనేది ఏంటంటే మానసికంగా ఇదొక గొప్ప వికల్పం మనోవికల్పమే మంచి చెడులనేవి అందుకనే భాగవతంలో ఒక మంచి శ్లోకం ఉందట శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పేవారు ఆయన ఏమంటుంటారంటే గుణము అంటే ఏంటి దోషము అంటే ఏంటి గుణము అంటే మంచి దోషము అంటే చెడు మంచి చెడులంటే ఏంటండి అని విచారణ వస్తే ఏమిటి మంచి చెడులు అనంటే గుణదోషదృషి దోష గుణదోష దృషి దోష గుణస్తూభయవర్జిత దోషమంటే ఏంటంటే ఇది మంచి ఇది చెడు అనడమే దోషం మంచి అంటే ఏంటి తెలుసా రెండింటినీ వదిలేయడమే మంచి గుణోషృషి దోషహ గుణస్తుభయవర్జిత ఇదిగోండి ఇది మంచి అండి ఇది చెడు అండి అంటామే అదే దోషమట నీకెలా నువ్వు నిర్ణయిస్తావు ఇది చెడుని నువ్వెవరివి నీకు సకల ధర్మాలు తెలుసా సకల మర్మాలు తెలుసా మనం అంట అబ్బబ్బా మలమండి పుట్టలో మలం బయటకు వచ్చింది దోషమండి అంటారు ఓ ఆ దాంట్లో ఎన్నో గుణాలు ఉన్నాయి మనకేం తెలుసు ఎన్ని క్రిములు దాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాయి ఎన్ని పురుగులు ఎన్ని క్రిములు దాన్ని ఆధారంగా చేసుకుని దానికి అదే జీవనం వాటికి అదే ఆహారం అవి తింటేనే అవి బ్రతుకుతాయి మల క్రిములు వాటికి ఆహారం మరి నువ్వెందుకు దాన్ని దాన్ని దోషం అంటున్నావు అది దోషమైతే ఆ క్రిములు తినవుగా అవి బ్రతకవుగా వాటి మనుగడ సాగదుగా కాబట్టి నువ్వెవరు దాన్ని దోషం అనడానికి అంటే నీకు అనిపించేస్తే దోషమేనా నీకు అనిపించేస్తే మంచా కాదు దోష దృషి దోష కాబట్టి గుణము మంచి చెడు అని విచక్షణ చేసి విచారణ చేసి అలాగండి ఇలాగండి అని దీని మీద ఆలోచిస్తూ కూర్చుంటారే అది దోషమట గుణమేమిటండి మంచి ఏమిటి గుణస్తుభయవర్జిత మంచి అసలు మంచి అంటే ఏంటంటే రెండింటినీ పక్కన పాడేయడమే అంటే నో డౌట్ చెడు అనేది వేదాది శాస్త్రాల యొక్క నిర్దేశం ప్రకారం ఏదైతే అధర్మమో ఏదైతే అకృత్యమో ఏదైతే దోషమో వాటిని మనం ఆచరిస్తాం కానీ దానికంటే మంచి గొప్పది అందులో ఏమనుమానం లేదు కానీ శంకరులు అంటారు అధర్మము రాక్షసతుల్యం కదా అధర్మం అధర్మ అధర్మాన్ని ఆచరించేవాడు రాక్షస ప్రాయుడు కదా అధర్మాన్ని విడిచి ధర్మాన్ని ఆచరించమంటాం కదా కానీ ధర్మాన్నే పట్టుకున్నవాడు ఎవడు తెలుసా ధార్మిక పశువు వాడు కూడా ఎవడు ధార్మిక పశు ధర్మాన్నే పట్టుకుని ఉండడం కూడా మళ్ళీ అది పశుత్వంతో సమానమే ధర్మాన్ని కూడా అతిక్రమించి వెళ్లగలగాలి ఉపనిషత్తు అంటుంది అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతా అకృతాత్ ఈరోజు సమాజంలో భక్తి ఎంత విపరీతంగా ఉందండి ఓ భక్తి లేని వాళ్ళు చాలా తక్కువ ఎందుకో భయం భీతి ఏదో కోరికలు ఏవో ఆశలు ఏవో వాళ్ళకి వెంపరలాటాలు భక్తి లేనివాడు ఎంతమంది అండి అందుకనే మా గురువు గారు అంటారు ఈ భక్తి పరమావధి కాకూడదు ఈ భక్తి దిస్ భక్తి హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ జ్ఞానం ఈ భక్తి జ్ఞాన మార్గానికి హేతు అవ్వాలే కానీ భక్తి ఐహికాముష్మికమైనటువంటి వాంఛలు తీర్చుకునేదానికి కాకూడదు అది భక్తి కాదు అర్థమైందే ఈ భక్తి దిస్ భక్తి హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు జ్ఞానం అదే గొప్ప కన్వర్షన్ దట్ ఈజ్ కన్వర్షన్ అంటే ఒక భక్తుడు జ్ఞానిగా పరిణితి పొందడమే మన శాస్త్రాల యొక్క ఉద్దేశం భక్తుడంటే ఏంటి జ్ఞాని అంటే ఏంటి ఈరోజు వస్తుంది దాని యొక్క విచారణ చేస్తాం సాయంత్రం కాబట్టి ఇక్కడ భక్తుడు జ్ఞాని వాటి మధ్య చిన్న వ్యవధి ఉంది ఆ వ్యవధి ఆ పరిధిని కూడా దాటించగలిగితే అతను జ్ఞానస్థితికి చేరుకోగలిగితే ఇక అతని యొక్క స్థితిలా ఉంటుంది ఉపాధి ఉపాధి స్తోపి తద్ధర్మై అలిప్తో సర్వ విన్మూఢవత్తిష్టేద్ అసక్తో వాడు సర్వవిత్ మూఢవత్తిష్టేత్ మూఢుడంటే ఎలా ఉంటాడు వాడికి ఏం తెలియని ఎలాగైతే ఉంటాడో ఏంటంటే ఇప్పుడు బండోడండి ఏమిటి అర్థం కావట్లేదండి ఒక జడుడండి అండి అని ఎలా అయితే అంటాడో ఇతను కూడా ఒక జడు వలె ఉంటాడు ఎందుకనంటే ప్రాపంచికమైనటువంటి వ్యవహార వ్యాపారాల పట్ల అతనికి అనాసక్త ఎందుకనంటే ఇది ఏం చేసినప్పటికీ కూడా ఇదేం సాధించినప్పటికీ కూడా ఇది వెంట రాదు అన్నటువంటి గ్రహణం గట్టిగా ఉంది కాబట్టి దానికి కావలసినటువంటి ఆ తగుమాత్రపు స్థితిని ఇక్కడ జీవన్ముక్త దశని చాలా అముఘంగా వివరిస్తున్నారు సర్వవితు సమస్త కార్యకారణ ఉపాధులకి మూలమైనటువంటి ఆ తత్వాన్ని గ్రహించినవాడు సర్వవిత్ అంటే అన్నిటినీ తెలుసుకున్నవాడని కాదు సమస్తానికి అధిష్టానమయ్యున్నటువంటి ఆ తత్వాన్ని గుర్తించినవాడు సర్వవితు సర్వవిత్ అంటే ప్రకృతిలో ప్రతిదాన్ని తెలుసుకున్నాడండి అని అనుకోకండి సమస్తానికి తత్వం ఏంటి ఆత్మ అంతే కదా ఆ పరమాత్మ స్వరూపమే కదా సమస్తానికి మూలం ఆ మూలము సర్వవిత్ దాని తెలుసుకున్నటువంటి వాడు సర్వవిత్ మూఢవత్ తిష్టేత్ ఎలా ఉంటాడండి డెల్యూడెడ్ ఫెలో ఏమీ తెలియని వాడు ఎలా ఉంటాడో వీడు అలానే ఉంటాడు మనకు తెలుగులో ఒక సాంతి ఉంది వడ్డించిన విస్తరి ఎగరదు నిండుకుండా తుమకదు అలా ఉంటుంది ఇప్పుడు పూర్ణ అందుకనే దానికి పేరేంటి పూర్ణ కుంభం పూర్ణ కుంభం కూడా సరిపోదండి అది మామూలుగా వ్యవహారంలో ఆత్మజ్ఞుడి విషయంలో పరిపూర్ణ కుంభం ఏమిటది ఇంక అసలు ఏం పోయడానికి లేదు అక్కడ పరిపూర్ణంగా నిండిపోయింది ఆ కుంభం కుంభం అంటే ఘటం అందులో పరిపూర్ణమైనటువంటి స్థితితో ప్రకాశిస్తున్నాడు వాయువచ్చరేత్ చూడండి పైన వ్యోమవత్ గుణదోషై అస్పృష్ట గుణదోషాలతే ఉపాధి యొక్క గుణదోషాల చేత అంటబడని వాడు ఎలాగా ఆకాశం వలె కింద ఏమంటున్నాడు వాయువచ్చరేత్ మళ్ళీ ఇంకొక ఇంకొక భూతాన్ని తీసుకొచ్చాడు ఎలాగా గాలి లోకంలో ఎలా సంచరిస్తుంటుందండి ఓ అటుకి ఇటుకి ఇటుకటికి అసలు దానికి అడ్డు ఆపులేదు ఎక్కడికైనా వెళ్ళిపోతుంటుంది చిన్న సందు ఉంటే వెళ్ళిపోతుంటుంది పెద్దదున్నా వెళ్ళిపోతుంది అసలు దానికి వెళ్ళిపోవడానికి రావడానికి ఏమీ ఇది అది అక్కర్లేదు మొత్తం అంతా వెళ్ళిపోతుంటుంది అలాగనే ఇతను కూడా హాయిగా వాయువ చర్య ఈ లోకల్లో హాయిగా విహరిస్తాడు ఎందుకు తెలిసా అండి ఇక్కడ ఈ ఉపమానం చెప్పింది వాయువుకి ఇది బ్రాహ్మణుడి ముక్కులో వెళుతున్నాను కాబట్టి నేను పవిత్ర వాయువుని ముక్కులో వెళుతున్నాను కాబట్టి నేను అపవిత్ర స్త్రీ ముక్కులోకి వెళ్తున్నాను కాబట్టి స్త్రీ పురుషుడి ముక్కులోకి వెళుతున్నాను కాబట్టి పురుష పండితుడి ముక్కులోకి వెళుతున్నాను కాబట్టి పండిత ఈ భేదాలు ఏమైనా ఉందా ఇతను కూడా ఏ భేదాలు లేకుండా వాయువచ్చరేత్ ఏ భేదాలు లేవు అతనిలో ఎందుకని భేదాలకి ద్వంద్వాలకి అతీత స్థితిని పొందున్నాడు అతను దేహేంద్రియ మనోబుద్ధులే భేదాలు కల్పిస్తాయి ఎవడు పోతే ఆ భేదం పోతుందో వాడు పోయిన తర్వాత భేదాలు ఉండవు అంతా శాంతమైపోతుంది మొత్తం ఎవడి పనిలో వాడేపోతాడు ఎవడి పని పాటు వాడిది ఎవడికి కావాలండి ఇదంతా ఎక్కడండి భేదం చెప్పండి ఇప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది విశాఖపట్నము ఈస్ట్ గోదావరి దాని బార్డర్ ఏం తెలుసు తుని దగ్గర ఒక తాండవ పాయకరావుపేట తాండవ నది దాటి అవతలకి వెళ్ళిపోతే పాయకరావుపేట వస్తుంది అక్కడి నుంచి విశాఖ జిల్లా ఇటువైపు ఈస్ట్ గోదావరి ఇప్పుడు దానికి దీనికి మధ్య ఏంటండి అసలు ఏంటి చెప్పండి ఆ భూమి వేరు ఈ భూమి వేరు ఆ జిల్లా వేరు జిల్లా వేరు అంటున్నారు ఏమిటి వేరు చేశారు మీరు ఎక్కడ వేరు చేశారు నేను నిలబడ్డాను విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి ఆ బార్డర్లో నిలబడ్డాను ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన ఈ బార్డర్లో అంటే రెండు కాలు ఇలా వేసి ఇలా వేసి మధ్యలో బార్డర్ అన్నాడనమాట నిలబడ్డాను నాకేం తేడా అనిపించలేదు కాలుకి గాలికి తేడా అనిపించలేదు అక్కడ వాతావరణం తేడా ఏమీ లేదు ఏమిటండి ఇలా కోసారు ఏంటండి అసలు ఇక్కడ భూమి మీద కూడా ఎక్కడ గీత లేదు ఇలాగా ఏంకా స్వామీజీ భూమి మీద ఉండదండి మరి గాల్లో లేదండి మరి ఎందులో ఉంది పేపర్లో ఉందండి ఆ పేపర్లో ఎవడ పెట్టాడు దేవుడు పెట్టాడా ప్రకృతి పెట్టిందా ఎవరు వీడు ఎందుకంటే స్వామీజీ ఈ పాపులేషన్ పెరిగేటప్పుడు కొద్దిగా జిల్లాల విభజిస్తే దాని హ్యాండిలింగ్ బాగుంటుంది అంటే నువ్వు దాన్ని వ్యవహారం చేసుకునేదానికి వీలుగా ఉండడం కోసం ఆ విభజనే తప్ప యదార్థానికి భూమిలో కాని ఆకాశంలో ఆ ఎక్కడా విభజన లేదు మరి ఇప్పుడు వేరు కావాలి వేరు ఏమి వేరైతే ముట్టుకు ఏంటి ఆ భూమి ఏమైపోయింది ఆ విభజన చూడండి భేదం ఎక్కడుంది మనిషి బుద్ధిలోనే భేదం కానీ అక్కడేం భేదం కనపడలేదు నాకు నాకేం భేదం కనపడలేదు మొన్న చిత్రకూటం వెళ్ళాం వెళితే ఏమండి చిత్రకూటం యూపీ ఎంపీ రెండు స్టేట్లు కలిసిందండి అన్నారు నేను యూపీ చిత్రకూటానికి వెళ్ళాను ఎంపీ చిత్రకూటానికి వెళ్ళాను రెండు ఒకటే నాకేం భేదంగా అనిపించలేదు అంటేనండి కొంత ప్రాంతంలాగా విభజించుకునండి కొద్దిగా వాడకానికి వీలుగా ఉండేలాగా అంతే కదా వాడకానికి వీలుగా ఉండేలాగా ఒక పొలంలో వంద బస్తాలు ధాన్యం పండితే దాన్ని దంచితే యాభై బస్తాలు బియ్యమైతే దాన్ని కొట్టులో వేస్తే మనం ఒక పాతి కేజీలు తెచ్చిపెట్టుకున్నాం ఇంకా నలభై తొమ్మిది మూటలు ఇంకా ఉన్నాయి నలభై తొమ్మిది బస్తాలు నలభై తొమ్మిది క్వింటాల్లా ఇంకా చాలా మిగిలిపోయింది ఆ షాపు నుంచి ఇరవై కేజీలు బియ్యం తెచ్చుకున్నాం ఇది నాది అంటున్నాం అలా భూమి పండించినటువంటి అన్ని గింజల్లో నాది ఎక్కడ రాసింది దాని మీద నేను కొనుక్కుని తెచ్చుకున్నానండి ఆ గింజల మీద ఎక్కడ నీ పేరు రాయలేదయ్యా అంటేనండి నేను కొనుక్కున్నాను కదండి చూడండి నాది ఎక్కడ నేను ఎక్కడా ఇక్కడ కాబట్టి భేదాలు అహం మమ ఇతి చేద నేను నాది ఆ భేదాలు గుర్తించండి సరిగ్గా ఇక్కడ ఇది స్త్రీ భేదమిక్కడ ఇది పురుషుడు భేదమిక్కడ నిజంగా చూస్తే ఆ చర్మాన్ని ఆ మాంసపిండాన్ని దాటి చూస్తే ప్రకృతి ఇది అంతే పంచభూతాత్మకమైన ప్రకృతి బస్ పంచభూతాలే ఇందులో ఏ పంచభూతాలో అందులో అదే పంచభూతాలు ఏవి తేడా లేదు ఈరోజు వస్తుంది జ్ఞాన విజ్ఞాన యోగంలో అమోఘమైన విచారణ కాబట్టి ఈ ఉపాధిలో భేదాలే కానీ ఉపాధిలో గుణదోషాలే కానీ స్వరూపత లేవు రెండోది ఈ గుణదోషాలు కూడా ఉపాధివి కావు అదేంటి బుద్ధికల్పిత మనో వికల్పాలు మనసులో వికల్పాలు ఎందుకనంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను అండి ఒక క్లాసులో ఇలాగొక పెద్ద క్లాస్ జరుగుతుంది చివరి బెంచిలో ఒక పాపా ఏంటే నిద్రపోతుంది ఒక అమ్మాయి మాస్టర్ అన్నారు చూశారు ఈ అమ్మాయి నిద్రపోతుంది నేను మంచి సబ్జెక్ట్ చెప్తున్నానని పాపాయలారా ముందుకు వచ్చి కూర్చో అన్నాడు ఆయన అమ్మాయి నిద్రపోతుంది కదా కొద్దిగా ఖిన్నురాలు అయింది అంటే అందరి ముందు నన్ను ఇలాగా ఆయన పిలిచారు అసలు ఆయన పిలిచింది రమ్ వచ్చి ముందు కూర్చోమా అంటే ఒక రకంగా గౌరవం కదండి ముందు కూర్చోమంటే ఎంత ఆనందం అది వెనకాల ఉన్నవాళ్ళు నన్ను గుర్తించారు మాస్టర్ నన్ను ముందుకు రమ్మన్నారు అని ఆలోచించాలి కదా వచ్చింది మొఖం ఒకలా మాడుచు కూర్చుంది మాస్టార్ అడిగారు ఏమ్మా అలా ఉన్నావు అందరి ముందు మీరు నన్ను అవమానం అని సరే వెనకాల కూర్చుని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని లేపు అమ్మా నువ్వు ముందుకు వస్తావా అన్నారు మాస్టర్ వస్తానండి అని అమ్మాయి వచ్చి అమ్మాయి ఇంత మొఖం అయిపోయింది అమ్మాయికి ఏమ్మా అలా ఆనందపడుతున్నావు నేను ఎక్కడో వెనకాల ఉన్నానండి మీరు చెప్తున్నా నాకు వినిపిస్తుంది కానీ మీరు సరిగ్గా కనపడట్లేదండి నన్ను ముందుకు వచ్చి కూర్చోమన్నారండి ఐఎమ్ హ్యాపీ అండి అని ఈ అమ్మాయిని ముందుకూచి కూర్చోమంటే ఆనంద పడిపోయిందా ఆ అమ్మాయిని ముందుకూచి కూర్చోమంటే బాధ పడిపోయిందా ఇద్దరూ చేసింది ఒకే పనే ఇద్దరిని చేయమనేది ఏ భేదం లేదా మరి ఎక్కడ భేదం వచ్చింది వాళ్ళిద్దరిలోనే భేదం ఈయనలో భేదం లేదు అర్థమైందా ఆ అమ్మాయి నిద్రపోతుంది కనుక ఒక అవమానంగా భావించింది నా నేను నిద్రపోతుంటే మాస్టర్ చూడకుండా ఉండుంటే క్లాస్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఈరోజు చాలా బాగా చెప్పారండి ఈరోజు స్వామీజీ ఆత్మబోధ అబ్బా ఎంత బాగా చెప్పారు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా ఆయన గుర్తించేశాడు ఆయన చూశాడు ఆ చూడడం ఆవిడ తట్టుకోలేకపోతుంది ఈవిడ నిద్రపోవడం తప్పు కాదట ఆయన చూడడం తప్పట చూసి ఊరుకోకుండా ముందుకొచ్చి కూర్చోమనడం అందరికీ తెలియజెప్పినట్లు అయిపోయింది కాబట్టి మాస్టర్ తప్పు చేశారు అది నా బాధ చూడండి మనిషి యొక్క మనో వికల్పం ఎంత దూరం వెళుతుంది ఆలోచన కాబట్టి ఇదంతా ఈ భేదాలు ఈ దోషదర్శనం ఈ గుణదర్శనం ఇవన్నీ కూడా ఏంటి మనోవికల్పములే బస్ ఆ నిరుపాధిక స్థితిలో ఉన్నప్పుడు ఇవేవీ లేవయ్యా వాయువచ్చరేత్ వాయు సంచరిస్తుంటాడు అతను హాయిగా వాయువులాగా వాయువుకి భేదం లేదుగా ఆకాశానికి గుణదోషాలు లేవు కానీ గుణదోషాలున్న వాయువు కూడా దోషంలోనూ వెళుతుంది గుణంలోనూ వెళుతుంది దానికేం భేదాలు లేవు అలా ఉంటాడనమాట అలాగా ఎలా వెళ్తాడండి అతను ఏ స్థితిలో ఉండి వెళతాడు ఉపాధి విలయాద్ విష్ణౌ నిర్విశేషం విషేన్ముని జలే జలం వియద్ధా అతను విష్ణు నిర్విశేషం విషేత్ మునిహి ఆ జ్ఞాని ఆ ఆత్మతత్వజ్ఞుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు విశేత్ ఈ విధంగా సంచరిస్తూ ఉంటాడు ఈ రకంగా ఉంటాడు ఎలాగా నిర్విశేషం విష్ణవు విష్ణు అర్థం ఏంటంటే శంఖచక్రాలు పట్టుకున్నవాడని కాదు గుర్తించండి ఇక మీరు ఈ సగుణాన్ని పట్టుకుంటే నేను ఏం చేయలేను ఇంకా ఇంకొక స్థాయి మీరు దీర్ఘంగా ఆలోచించాలి సగుణాన్ని మనం కండిం సుమి సగుణాలను ఇప్పుడు బాగా ఇష్టపడతాం ఇప్పుడు ఎక్కువ ఆరాధన చేస్తాం నిజంగా జ్ఞాని కానివాడు భక్తుడయినవాడికి పరిచ్ఛిన్న భావాలు ఉంటాయి కానీ జ్ఞాని అయిన భక్తుడికి అసలు పరిచ్ఛిన్నత ఉండదు భక్తి ఉంటుంది ఆ భక్తి చాలా గొప్పదండి తనను ఎలా ప్రేమిస్తాడో దైవాన్ని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడండి భక్తుడు భగవంతుని అవకాశం కోసం ప్రేమించుకుంటుంటాడు గుర్తొచ్చినప్పుడు మాత్రమే కానీ జ్ఞాని భగవత్ స్మరణలోనే బ్రతికేస్తుంటాడు ఇంకా వాడుండడుగా ఉండేది భగవంతుడేగా కాబట్టి జ్ఞాని యొక్క భక్తి అపరిచ్ఛిన్నమైన భక్తి భక్తుడి యొక్క భక్తి పరిచ్ఛిన్నమైన భక్తి ఎందుకు తెలుసా భగవంతుడు ఉన్నాడు నేను ఉన్నాననేటువంటి భేదం ఉంది కనుక పరిచ్ఛిన్న భక్తి ఉంటుంది కాబట్టి ఎవడైతే ఆత్మతత్వజ్ఞుడై జ్ఞానస్థితిని పొందాడో వాడికంటే గొప్ప భక్తుడు ఈ లోకల్లో ఎవడూ ఉండడు అందుకనే చతుర్విధ భజంతే మాం జనా సుకృతిన అర్జున ఆర్త జిజ్ఞాసు అర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ జ్ఞాని కూడా అన్నాడు ఆఖరికి కూడా శబ్దం ఎందుకు వచ్చింది ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ చీ మే భరతర్షభ చెప్పుకోవచ్చు కానీ ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చకార ప్రయోగం జ్ఞాని పక్కన పెట్టాడు ఎందుకు జ్ఞాని కూడా నా భక్తుడే నే భక్తుడే ఎలాంటి భక్తుడు వీళ్ళ ముగ్గురిది ఒక స్థాయి అయితే జ్ఞానిది అసలును ఊహించలేవు అర్జున ఎలాంటి స్థాయి జ్ఞానీత్వాత్మైవ మే జ్ఞానికి నాకు భేదం లేదు అటువంటి భక్తుడు అంటే ఏ స్థితిలో ఉంటాడు చూడండి కాబట్టి ఇక్కడ జ్ఞాని యొక్క భక్తి అపరిచ్ఛిన్నమైన భక్తి భక్తుడి యొక్క భక్తి పరిచ్ఛిన్నమైన భక్తి అందుకనే వైకుంఠ ద్వారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి వెళ్ళిపోతాడు మిగతా రోజు పట్టించుకోడా విష్ణు తిన్నాడా పెట్టాడా ఆలోచించడు అసలు జరుగుతుందా అక్కర్లేదు మనకు మనకు పుణ్యం కావాలి ఆ రోజు వెళ్ళి నూనె పోసేస్తాం పాలు పోసేస్తాం ఒత్తిడి వెళ్ళి దించేస్తాం అన్నీ ఆ రోజు ఒక్కరోజు పటాటోపాలు ఆర్భాటాలు ఆడంబరాలు మిగతా రోజులు అస్సలు పట్టించు కానీ జ్ఞాని నిత్య నిరంతరం ఆ ఎరుకలో ఆ పరమాత్మ ఎరుకలోనే ఉంటాడు వాడు వాడు కాదు ఉండేదా పరమాత్మే అక్కడ కాబట్టి జ్ఞాని యొక్క భక్తి అపరిచ్ఛిన్నమైన భక్తి అద్వైత భక్తి అద్వైయభక్తి ద్వైతరహితమైనటువంటి భక్తి అర్థమైందే కాబట్టి ఇక్కడ ఇక్కడ సగుణ విష్ణు అనగానే శశంఖ చక్రం సతిరీట కుండలమని ఊహించేసుకోండి అలా ఊహవద్దు విష్ణువు నిర్విశేషం ఆ విష్ణువు ఎలాంటి వాడు నిర్విశేషం విష్ణువు సమస్తము వ్యాపించి ఉన్నటువంటి వ్యాపకశీలత్వాత్ విష్ణు విష్ణు శబ్దానికి అర్థమేంటి అంతటా వ్యాపించి ఉన్నవాడు చూడండి అందుకని విష్ణు సహస్రనామం మొత్తం చదవక్కర్లేదండి ఆత్మబోధ సరిగ్గా అర్థమైతే విష్ణు సహస్రనామం మొత్తం అక్కర్లేదు విశ్వం విష్ణు అయిపోయింది ఉపదేశం ఉరే విశ్వంలో కనిపించే ప్రతిది విష్ణు ఎందుకని విశ్వమే వేదం తద్విశ్వజీవతి అర్థమైందారాయణ యే వేతి ఇదగం అధశ్చ నారాయణ ఊర్ధ్వంయ దిశ్చ నారాయణ కాళశ్చ నారాయణ అంతర్బహిశ్చర్వం వ్యాప్య నారాయణ స్థిత విష్ణువు అంటే ఒకటనుకోకండి ఎక్కడ హృదయంలో లక్ష్మీదేవిని పెట్టుకున్నాడు ఇక్కడ భూదేవిని పెట్టుకున్నాడు పైన కిరీటం పెట్టుకున్నాడు ఈ భక్తులందరినీ రక్షించడం కోసం అవతారాలు ఎత్తుతున్నాడు కష్టపడుతున్నాడు మూలుగుతున్నాడు ఏమీ లేదు సమస్తము తానయ్యున్నవాడేవాడు సర్వము తానయ్యున్నటువంటి ఆ తత్వం ఏంటి అది విష్ణు విష్ణుత్వం అది ఉపాధి విలయాత్ విష్ణువు ఈ ఉపాధి లయమైపోయిన తర్వాత ఆ విష్ణువులో నిర్విశేషం విషేన్మునిహి ఎలాగండి విలయం అవుతుంది ఉపాధి అని అంటే జలం జలే జలం వియద్వ్యోమ్ని చూడండి ఈ దేహంలో పంచభూతాలు కదా ఉన్నాయి పంచభూతాత్మకమైందే కదా భౌతిక దేహం అంటున్నాం కదా పార్థివ దేహం అంటున్నాం పార్థివ దేహం అంటే ఏంటి అర్థం చెప్పండి మట్టి మట్టిది కాదా ప్రూవ్ చేయండి మట్టి కాదా ప్రూవ్ చేయండి మట్టి కాదా మీరు ప్రూవ్ చేయండి ఇది మృత్ దేహం మృత్ మృన్మయం ఇది ఇది మట్టి అది ఎలాగండి స్వామీజీ అన్నా దేవ కల్విమాని భూత నిజాయంతే అన్నం వచ్చింది అనుకోండి ఎక్కడి నుంచి పుట్టింది మట్టి దాన్ని తినే మనం అన్నాన్ని తింటున్నాం అన్నాహారులం మనం కదా ఆ అన్నాన్ని తింటున్నాం మట్టి యొక్క వికారం అన్నం అన్నాన్ని మనం తింటున్నాం అన్న వికారం ఈ దేహం అంతే మట్టి యొక్క ఇంకొక రూపం అన్నం అంతే కదా చెట్టు దేని యొక్క రూపం మట్టి యొక్క రూపం ఇప్పుడు ఒక పిల్లాడిని చూపించి ఏవండి వీడండి ఆ తల్లితండ్రుల యొక్క వీడండి వీడి తల్లితండ్రండి వాడి ప్రతిబింబం అండి వాళ్ళ వారసుడండి అంటే ఏంటి అర్థం వాళ్ళ యొక్క ఒక అంశ ఇంకొక రూపంతో ఉన్నాడు అక్కడ ఆత్మావై పుత్రనామాసి నేనే నా కొడుకు రూపంలో ఉన్నాను ఇప్పుడు అందుకని ఆ కొడుకు పుట్టగానే పుత్రోత్సాహము తండ్రికి కాని అక్కడ శ్లోకం ఏమంటారు కలుగదు పుత్రుడు పుట్టినంటనే కానీ ఆ పుత్రుని జనులు కనుగొని కొనియాడగా అంటే తండ్రికి పుత్రుడు పుట్టగానే ముందు ఇప్పుడు నా ప్రతిబింబం నేనే వచ్చేశాను ఆ రూపంలో బస్ ఆ కొడుకు రూపంలో తండ్రి ఉండి తన తండ్రికి శ్రాద్ధాది విధులు చేస్తాడనమాట అందుకని అది ప్రతిబింబం ఆత్మావై పుత్రనామాసి కాబట్టి ఇక్కడ ఎలాగైతే తండ్రి యొక్క వికారం అంటే వికల్పం ఆ కొడుకు అనుకుంటున్నామో ప్రతిబింబం అనుకుంటున్నామో అలాగని అన్నం కూడా పృథివీ యొక్క వికారం మరో రూపం అది ఆఫ్ దట్ ఎర్త్ ఈజ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆకులు తిన్నా అలములు తిన్నా నుంచి కాయలు తిన్నా ఏదైనా మట్టి యొక్క ఇంకో రూపాన్ని తింటున్నాం మనం అందుకనే చూడండి మనం తినకపోతే అది మట్టిలో పడిపోయింది అనుకోండి ఆ మట్టి దాన్ని మెల్లగా తినేస్తుంది దాని వికారం గనుక తనకంటే అన్యమైనది అయితే అది తినదు చూడండి తనకంటే అన్యమైన పదార్థాన్ని అది తినదు తన నుంచి వచ్చినటువంటి పదార్థం అయితే తనదైతే అది తినేస్తుంది దానిగింత పడిపోతే అది మెల్లగా దాన్ని తినేస్తుంది ఎందుకని మట్టే కనుక దాంట్లో కలిసిపోతుంది కాబట్టి ఈ దేహం అన్నం యొక్క వికారం అన్నం మట్టి యొక్క వికారం కాబట్టి దేహాన్ని వదిలేండి మట్టిలో ప్రాణం పోయిన తర్వాత ఆ మట్టి మెల్లగా దీన్ని కొరుక్కుని తినేస్తుంది కలిపేసుకుంది కాబట్టి పార్థివ దేహం ఇది కాబట్టి జలే జలం వియద్వ్యోమ్ని ఇందులో పంచభూతాలు ఉన్నాయి ఆకాశము వాయు అగ్ని నీరు భూమి ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాణం మహాప్రాణంలో కలుస్తుంది ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది చూడండి గాలి గాలిలో కలుస్తుంది అగ్ని లోపల అగ్ని ఉంది కదా అది తేజస్ తేజసి ఆ అగ్ని అగ్నిలో కలుస్తుంది జలం ఆ రసమంతా కూడా వెళ్ళిపోయి నీటిలో కలిసిపోతుంది జలతత్వంలో ఆ పృథివీ తత్వమైనటువంటి పార్థివ దేహం మట్టిలో విలీనమైపోతుంది కాబట్టి ఈ ఐదు భూతాల్లో ఐదు కలిసిపోతుంది అది మహాభూతాలు ఇది వెష్టి అది సమిష్టి ఈ వెష్టి సమిష్టిలో కలిసిపోతుంది ఎలాగండి అని అంటే దానికి కూడా చెప్తారు శంకర్లు ఏమంటారంటే ఒక కుండలో నీళ్లు పట్టుకొచ్చి పెట్టాం చూడండి కొండలో నీళ్లు పట్టుకొచ్చి పెట్టాం ఆ కొండ పగిలిపోయింది ఆ నీళ్ళంతా వెళ్ళి కాలవలోకి వెళ్ళింది ఆ కాలవ మళ్ళీ నదిలో కలిసింది చూడండి కొండ నీళ్లు పోయిందండి కొండ నీళ్లు పోయిందండి అంటున్నాం అది కొండనీళ్ళ చెప్పండి నీరు అంతే మనం కొండలో పోసున్నాం కనుక దాన్ని ఏమంటున్నాం కొండ నీరు అంటున్నాం అదే ట్యాంక్లో పోస్తే గ్లాసులోకి తీసుకుంటే ప్లీజ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాడు ఆ గ్లాసు నీళ్లు బట్ట ఒక గ్లాసు నీళ్లు బట్ట అంటారు నీటికేమన్నా గ్లాసు కొండ అనేటువంటి రూపాలున్నాయా పాత్రలున్నాయా లేవు ఆ పాత్రలో ఉంది కనుక దానికి ఆ పేరు వచ్చింది అంతే ఫినిష్ ఇప్పుడు మీరు కూడా శ్రోతలు మీ పేరు శ్రోత వింటున్నారు కనుక శ్రోత ఇప్పుడు నాకు పేరుంది ఏంటి వక్త నా పేరు వక్త కాదు చెబుతున్నాను కనుక వక్త బస్ ఆ క్రియ చేస్తున్నాం కనుక ఆ పేరు ఒక ఆయనకి పేరు కలెక్టర్ ఆయన పేరు కలెక్టరా నిజంగా ఆయన పేరు కలెక్టర్ అయితే ఇంట్లో వాళ్ళ ఆవిడ కూడా కలెక్టర్ గారు అని పిలవాలి ఏమిటి ఏమంటే కూర్చుండి అక్కడ కలెక్టర్ అయితే అవ్వచ్చు జిల్లాకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు ముఖ్యమంత్రి గారండి అని భార్య పిలవదు తల్లి పిలవదు బయట ఇంటి బయట లోపల యథార్థ రూపం బయటికి వెళితే క్రియా గుణ సంబంధాలతోటి కలిసినటువంటి పేరు ఇంట్లో అవేం ఉండవు కదా అలాగనే లోపల నా నిజస్వరూపానికి అవేం లేవు బయటికి వెళ్ళి బహిర్ముఖత చెంది అన్నింటిలో వ్యాపకం పెట్టుకునే కొద్దీ నాకు పేర్లు పెరిగిపోతున్నాయి నామరూపాలన్నీ పెరిగిపోతున్నాయి ఈ వికల్పాలన్నీ పెరుగుతున్నాయి కాబట్టి కొండలో నీరుంది కాబట్టి ఇప్పుడు కొండ అంటే ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే కాబట్టి ఇందులో ఉన్నటువంటి నీరు జలతత్వం ఏదైతే ఉందో అది జలంలో కలిసిపోతుంది ఇందులో ఉన్నటువంటి పృథివీతత్వం ఏదైతే ఉందో అది పృథివీలో కలిసిపోతుంది ఇందులో ఉన్నటువంటి ప్రాణం వాయువు ఏదైతే ఉందో అది మహావాయువులో కలుస్తుంది ఇందులో ఉన్నటువంటి అగ్నితత్వం అగ్నితత్వంలో కలుస్తుంది ఇంకేముందయా ఉపాధి విలయాద్ విష్ణువు ఇక విష్ణువే ఇక్కడ నేను అనే జీవుడు కూడా లేడు ఎవరున్నారు ఇంకా పరమాత్ముడే అంతటా వ్యాపించున్న పరమాత్మ అందుకని నేను ఎప్పుడు ఏమండి నన్ను గొప్ప నన్ను గొప్ప ఇంకోళ్ళని గొప్ప అనకండి మీరే గొప్పండి ఎందుకంటే మేమే అల్పులవండి మేము పని అనుకోకండి ఎందుకంటే ఆ పరమాత్మ లోపలున్నాడు సుమి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే పర్లేదు ఆ పరమాత్ముడు తక్కువైపోతున్నాడు మీ వల్ల కాబట్టి వాళ్ళెవరో గొప్ప అనుకొని మీరు పరిగెట్టకండి ప్రతి ఒక్కళ్ళు గొప్ప నేను అన్నదాంట్లో నిజం ఉందా ఇప్పుడు అర్థమైందే వాడు గొప్ప వీడు గొప్ప నో మీరే గొప్ప ప్రతి ఒక ఉనికి ఉందంటే ఆ ఉనికి తన యొక్క ఉనికిని గుర్తించగలుగుతుందంటే అది గొప్ప అది పరమాత్మ స్వరూపం ఉంది పరమాత్మ స్థితి ఉంది ఆ పరమాత్మ స్థితి ఉంది అక్కడ ఆ గొప్ప ఆ తక్కువ అనేటువంటి హెచ్చు తగ్గులు ఎక్కడా లేవు ఉండేది ఆ శరీరంలో ఇప్పుడు దేహేంద్రియ మనోబుద్ధులు కార్యకరణ సంఘాతాలు ఉన్నాయే ఇవన్నీ గుర్తించండి పంచభూతాత్మకమైంది పంచభూతాల్లో కలిసిపోతుంది దేహము దీంట్లో ఉన్నటువంటి జలతత్వం జలంలో మట్టితత్వం పృథివీలో వాయుతత్వం వాయువులో ఆకాశతత్వం ఆకాశంలో అగ్నితత్వం అగ్నితత్వంలో కలిసిపోతుంది ఇక ఏముంది మనస్సు బుద్ధి అవి కూడా పడిపోతున్నాయి పంచ సూక్ష్మభూతాల్లో కలిసిపోతున్నాయి మనస్సు మహామనస్సులో బుద్ధి మహాబుద్ధిలో కలిసిపోతుంది ఆ విరాట్ రూపంలో కలిసిపోతుంది ఇక ఏముంది నేను అనే జీవుడు వాడు లేడుగా పోయాడుగా జ్ఞానంతో బాధింపబడ్డాడుగా అతను లేడు కదా అతని కల్పన కదా ఉదయం లేస్తున్నాడు రాత్రి పడుకున్నాడు నిజంగా లేడు ఆడుకుంటున్నాడు వాడు ఆటా వన్ ఆటా టూ ఆటా త్రీ ఆటా వన్ ఏంటి జాగ్రత్త అవస్థ ఆటా టూ ఏంటి స్వప్నావస్థ ఆటా త్రీ ఏంటి సుషుప్తి అవస్థ ఈ ఆటలన్నీ ఆడినవాడు అన్నిటినీ పక్కన పడేస్తాడు ఒక పూట అన్నిటినీ పక్కన పడేస్తున్నాడు వాడు పడిపోతున్నాడు కాబట్టి అది నిజంగా అదుగా కల్పన కదా వాడుపోయాడు ఎప్పుడైతే వాడుపోయాడో నావి నావి అనుకున్నవన్నీ పడిపోతున్నాయో ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ మహా మహాతత్వంలో కలిసిపోతుందో విరాట్ రూపంలో ఇక మిగిలిందేంటి పరమాత్మ ఆ స్థితికి వెళ్ళాడు వాడు ఆ స్థితి బ్రతుకున్నప్పుడే పొందేశాడు అర్థమైందా అందుకనే ఇక్కడ ఇంకొక వాక్యంతో ముందుకెళుతున్నారు ఆయన మరి ఇంకా ఆయన పొందవలసింది ఏముంది ఆయన ఏరి పొందితే ఇక అన్ని దాని ముందు దిగదుడుపైపోతుంది అసలు ఏమీ లేవో ఇక పొందడానికి ఏకస్మిన్ విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాసం సార్ ఎం లాభాత్ నా పరో లాభ ఎం లాభాత్ నా పరో లాభ ఏది పొందితే ఇక పొందడానికి ఏ కించిత్ కూడా లేదో అవశేషం లేదో ఆ స్థితిని ఇక్కడ చెప్తున్నారు పరో లాభ ఏది బ్రా స్థితి అని అంటే ఆయన ఖచ్చితంగా ఊలిచినట్టు చెప్పేశారు ఎల్లాభాత్మ అపర ఏది పొందితే ఇక పొందడానికి ఇంకొక వస్తు అనేటువంటిది ఇక లేదో సమస్తము తానైపోయిందో ఇక ఇంకా పొందడానికి ఇంకా చేరుకునేదానికి దాని సొంతం చేసుకునేదానికి ఇంకేమీ లేదు ఎందుకని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండేది రెండే ఒకటి బుడగ రెండు నీరు ఇప్పుడు బుడగకు అర్థమైపోయింది నేను నీరే ఈ బుడగ కాదు ఇది నామరూప కల్పన ఇది తాత్కాలికం ఇది ఒక చిన్న మాయాకల్పన అర్థమైంది ఇప్పుడు ఆ బుడగ తాను నీరని గుర్తించిన తర్వాత ఇంక తానేది పొందాలి చెపండి సమస్తము తానైపోయింది ఇప్పుడు ఇప్పుడు మొత్తము ఆ నీరైపోయింది మొత్తం మహానీరైపోయింది అది సమస్తము వ్యాపించున్నటువంటి నీరే తానైంది ఇప్పుడు ఇక్కడ దానికి ఏమి ఆ ఉపాధి దోషాలు లేవు నేను ఇంతే చిన్నది అనుకునేటువంటి దానికి లేదు ఎందుకని పెద్దదైనా నీరే చిన్నదైనా ఆ నీరే పండితుడైనా నీరే పామురుడైనా నీరే మహా అపర కుబేరుడైనా నీరే కటిక దరిద్రుడైనా నీరే ఏదైనా మొత్తం ఆ నీరే నీరే నీరే నీరే ఇప్పుడు ఆ బుడగకి ఇక పొందవలసిందంటూ ఏది లేదు ఏది పొందితే ఇక పొందడానికి ఏమీ లేదో అవకాశం లేదో ఆ స్థితికి వెళ్ళిపోయింది ఎల్ అపరహ లాభ ఇప్పుడు ఆ బుడగ అనుకుంటుందే అబ్బా ఇప్పుడు నేను నీరే కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే నా శక్తితోటి నేను పెద్ద బుడగని తయారు చేస్తాను నేను పెద్ద బుడగనైపో ఎందుకు పెద్దదైనా నీరే చిన్నదైనా ఏదైనా అదే ఇందులో ఏమి భేదాలు భేదం ఎక్కడా బుద్ధి చూడండి బుద్ధి యొక్క వికల్పం కాబట్టి ఇక్కడ ఎల్లాభాన్న అపరహ లాభ అందుకనే ఒక నిష్ఠ ఆ ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నవాడికి భేదం ఉండదు వాడు వీడు వీడిలా చెప్తున్నాడు వాడు అలా వాడి కంటే నేను ఇది గొప్ప వీడు తక్కువ అది అది న్యూనత అది హెచ్చు ఇది తగ్గు ఈ భావన బుద్ధిలో భేదం వచ్చిందా వాడికింకా ఆ పరస్థితి కలగలేదు ఇంకా ఆత్మస్థితి ఫినిష్ క్లీన్ స్టేట్మెంట్ సుఖాన్న అపరం సుఖం ఇక్కడ అంటున్నారు ఏ స్వరూపమైతే అఖండానందం అయిపోయిందో ఇక సుఖాలేంటండి ఇప్పుడు ఈ లైట్ చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ చీకటిగా ఉంది అదే సూర్యుడు బాగా ప్రకాశించి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి గ్రౌండ్లో కూర్చుని అనుకోండి అప్పుడు ఈ లైట్ వేస్తే ఏమన్నా ప్రయోజనమా అసలు కనపడదు ఈ కాంతి దాంట్లో విలీనమైపోతుంది అలాగనే ఆ స్వప్రకాశమైనటువంటి అఖండానందంలో సుఖాలేమండి ఇంకా ఇంద్రియాలు లేవు ఇంద్రియాతీత స్థితి అది ఆ పరిపూర్ణమైనటువంటి స్థితి యజ్ఞానా అపరం జ్ఞానం ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకునేదానికి శేషం లేదు చూడండి మనం స్టీల్ షాప్కి వెళ్ళాం అక్కడ ఈ పదార్థాలన్నీ కూడా తోటే తయారైంది స్టీల్తో తయారైందే మొత్తం పదార్థాలు ఇక్కడ అది తెలుసుకున్నాం అనుకోండి మీరు ఏ వస్తువుని ముట్టుకున్నా ఇంకా అడగక్కర్లేదు దాని యొక్క మూల జ్ఞానం వచ్చిన తర్వాత ఇక వేరే జ్ఞానం అక్కర్లేదు కాకపోతే పదార్థాల యొక్క గొప్పతనం ఏంటంటే సౌలభ్యం వ్యవహారానికి పనిచేస్తుంది స్టీలు మూతమని చేతిలో పెడితే మనం అన్నం వండుకోలేం తిప్పలేము మూత పెట్టలేము దాన్ని ఒక రూపకల్పన చేస్తే అది వ్యవహారానికి పనిచేస్తుంది గుర్తించండి అలాగనే ఇక్కడ కూడా శుద్ధమయ్యున్నటువంటి ఆ చైతన్యం వ్యవహారానికి పనికిరాదు వ్యవహారం జరుగుతుందంటే ఏదో కల్తీ ఉంది నామరూపాలు వికల్పన జరిగి ప్యూర్ గోల్డ్ తీసుకెళ్ళి మనం అండర్గ్రౌండ్లో లాకర్లో దాచిపెడతాం పాతి బంగారం బయట చలామణి అవ్వాలంటే ఏమవ్వాలి ఆభరణం అవ్వాలి అప్పుడే లోకంలో అందరికి కనిపిస్తుంది అలా ఆభరణం అవ్వాలంటే ఏమవ్వాలి ప్యూర్ గోల్డ్తో ఆభరణం చేయలేము కొంత కల్తీ చేయాలి రాగి కలపాలి ఒక టెన్ పర్సెంట్ కలపకపోతే అమ్మగారండి చేయలేమండి అయితే తరుగు నిఖరంగా ఇస్తావా ఆ ఇస్తామండి మొత్తం గీటు పెట్టినా మాకు సరి తెలుసు మీకు నైంటీ మేము హండ్రెడ్ ప్యూర్ గోల్డ్తో ఆభరణం చేయలేము కానీ కొద్ది కలపాలమ్మగారు ఆ కలిపితే ఆభరణం అయిపోతుంది ఇప్పుడు ఎక్కువ కలిపేకే తక్కువ కలుపు ఆభరణం మోతాదులో కలుపు అంతే ఎక్కువ కలప దానివన్నీ పోతుంది అంటే ఎంతో కొంత అక్కడ కలిస్తేనే కానీ ఆభరణం అవ్వదు ఆభరణమైతే బయటికి చలామణి అవుతుంది అదే కలవలేదనుకోండి ఆభరణం అది బయటికి వేసుకు తిరుగుతాం ఇలా పెట్టుకుని ఇంత ముద్ద బంగారం లేకపోతే ఇంత ముద్ద ఎక్కడ పెట్టుకు తిరుగుతాం ఎక్కడ పెడతాం లోపల పెడతాం అలాగనే శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపము శుద్ధ చైతన్యము ఏదీ లేకుండా ఆ శుద్ధ చైతన్యంలో వ్యవహారం ఉండదు వ్యవహారం ఉందనంటే అక్కడ కలితి బంగారానికి రాగి కలవాలి వ్యవహారానికి ఆభరణానికి ఇక్కడ జీవత్వం పుట్టి వాడు వ్యవహారం చేయాలంటే ఇక్కడ కూడా రాగద్వేషాలు కలితీ అవ్వాలి దానికి రాగి దీనికి రాగం అంతే అర్థమైందే కాబట్టి యజ్ఞానాన్న జ్ఞానం ఏదైతే తెలుసుకుంటే ఇక తెలియవలసిందంటూ ఏది శేషన్ లేదో ఆ మూలానికి ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇక బ్రహ్మ అంటేంటి తద్వధారయేత్ అదేనయ్యా బ్రహ్మ అదే ఆ పరమాత్మస్వరూపం ఆహా ఇక్కడ మళ్ళీ ఇంకో మాట అంటున్నారు నా పరం దృశ్యం పునర్భవ్ఞానా ఇక్కడి నుంచి అంతా కూడా ఆ జీవన్ముక్తుడి యొక్క స్థితిని ఆ ఫలశ్రుతి లాగే ఆత్మబోధలు ఈ శ్లోకాలన్నీ ఏంటి ఫలశ్రుతి అభ్యాసం అయిపోయింది సాధన అయిపోయింది ఇప్పుడు జీవన్ముక్తుడి యొక్క స్థితిని చెప్తున్నారన్నమాట ఎద్దృష్టవా నా అపరం దృశ్యం అంటే ఏది కనుక మనం చూస్తే ఇక సకల దృశ్యాలన్నీ పడిపోయాయో ఇక లేవో చూడండి ఏమిటా దృశ్యం నేను అనేవాడు చూడండి అన్నిటినీ చూస్తున్నాడు కదా అన్నిటినీ చూడబడేవన్నీ కూడా ఆ నేను అని లేచాడే వాడు ద్రష్ట అవన్నీ దృశ్యాలు అయిపోయాయి చూడండి ఇప్పుడు ఇక్కడ శాస్త్రం అంటుంది ఆ నేను అనేవాణ్ణి కూడా మనం చూస్తే వాడు ఏమైపోతున్నాడు వాడు దృశ్యమైపోతున్నాడు నేను సర్వద్రష్ట నాలో వాడు విలీనమైపోతున్నాడు ఇక అది చూశానా ఇక నాకు ఇంకే దృశ్యాలు లేవు చూడడానికి అర్థమైందా నేను అని లేస్తున్నాడు ఉదయం వాడు లేవబట్టి అన్నిటినీ చూస్తున్నాడు గుర్తిస్తున్నాడు ఇది నా భార్య ఇదిగో ఇది నా భర్త ఇది నా పిల్లలు ఇది నా ఇల్లు ఇవన్నీ దృశ్యాలు అనమాటివి ఇవన్నిటినీ చూస్తున్నాడు ఇవన్నిటినీ తెలుసుకుంటున్నాడు ఎవరు వాడు ఇప్పుడు వాడెవడో నేను తెలుసుకున్నాను అనుకోండి వాడు పడిపోయాడు ఇంక లేదు వాడు ఏమైపోతున్నాడు నాకు దృశ్యం అన్నిటినీ చూసేవాడిని కనుక నేను చూడగలిగితే అయిపోయింది అక్కడితో పులుష్ఠా ఇంకేం చూడ్డానికి ఉండవు అన్నిటినీ చూసేవాడిని కనుక నేను చూస్తే మొత్తం వ్యవహారం అంతా పుల్స్టా ఇప్పుడు ఒక పెద్ద అల్లరి అవుతుంది కాలేజీలో ఓహో పెద్ద అల్లరి వివత్సంగా ఉంది ప్రిన్సిపాల్ ఏం చేశారంటే కాలేజీ ప్రిన్సిపాల్ ఆయన పెద్ద ఆయన చాలా తెలివిగల వ్యక్తి చూసారు ఇప్పుడు మనం మధ్యలో వెళితే ఎల్లరాగదు అని అసలు ఈ రెండు గ్యాంగ్లకి లీడర్లు ఉంటారు గ్యాంగ్ లీడర్స్ హెడ్స్ ఉంటారు వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు వాళ్ళిద్దరిని పిలిపించుకున్నాడు అబ్బాయి మీ సమస్య ఏంటి బయట ఓ పోరు జరుగుతూ ఉంది పెద్ద అల్లరలు జరుగుతున్నాయి వీళ్ళిద్దరు వచ్చారు మా ఇది ఇదండి మా అల్లరికి కారణం ఇదండి మొత్తం మీద ఏను కూర్చోబెట్టాడు ఇద్దరిని ఒప్పించాడు ఇద్దరినీ ఏకం చేశాడు ఇప్పుడు చూడండి ఇద్దరిలో భేదం ఉన్నంత వరకు ఈ అల్లరి కొనసాగుతూ ఉంటుంది ఇద్దరినీ ఒక పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి ఏకం చేశాడు అక్కడ అబ్బాయి ఇదిగో నీ సమస్య ఇది నీ సమస్య ఇది నువ్వు ఒక మెట్టు తగ్గు నువ్వు ఒక మెట్టు తగ్గు నువ్వు ఇంకొక మెట్టు తగ్గు నువ్వు ఇంకో మెట్టు తగ్గు ఇలా తగ్గించి తగ్గించి తగ్గించి తగ్గించి తగ్గించి తగ్గించి తగ్గించి ఏం చేశాడు ఇద్దరిని ఒకటి చేశాడు మీకు ఇద్దరికి ఇప్పుడు ఇష్టమేనా ఓకే సార్ విఆర్ హ్యాపీ ఫ్రెండ్స్ ఓకే బయటికి వెళ్ళారే మీరు ఇలా వచ్చేయండి అన్నారు వీడిలా వచ్చేయండి అందరూ కలిసిపోయారు ఇప్పుడు అందరూ ఏకమైపోయిన తర్వాత ఇప్పుడు భేదం ఎక్కడుంది ఎలర ఎక్కడుంది ఆగిపోయిందా లేదా అలాగనే ఈ లోపల ఈ దృశ్యాలు జ్ఞేయాలు ఇవన్నీ ఉన్నాయి వాటిని చూసే ద్రష్ట ఒకడున్నాడు వాడు కూడా స్వరూపస్థితిని పొందినప్పుడు దృశ్యమైపోతున్నాడు పడిపోతున్నాడు ఇప్పుడు మీరు చూడండి మీ స్థితిలో ఉండి చూస్తే ఆ నేను లేస్తాడు బహ్ వాడు చేసే విన్యాసం వాడంటే అక్కడేదో మనిషిగా ఊహించుకోకండి ఆ స్పందన నేను ఊరికినే వాడని పేరు పెట్టాను గుర్తించండి ఆ నేనుకే ఒక లింగం లేదు ఒక రూపం లేదన్నప్పుడు దేవుడికి రూపం పెడతారండి మీరు ఏ రూపం పెడతా అని చెప్పండి అయితే దేవుడికి రూపం లేదంటారా ఉన్న రూపాలన్నీ దేవుడివే అందుకనే హిందూ సంస్కృతిలో ఏ రూపం కనిపించినా ఆ రూపాన్ని మొక్కుతాం ఎందుకని సహస్రశీరుషా పురుష వాసుదేవసర్వమితి సమహాత్మాసు దుర్లభ అంటే కనిపించే ప్రతి రూపము ప్రతి నామరూపము కూడా ఆ పరమాత్ముడే అందులో రాగద్వేషాలు అన్నీ ఆ పరమాత్ముడే తన స్థితే సముద్రంలో కనిపించే ప్రతి అల నీరే ప్రతి బుడగ నీరే ప్రతి నురుగు నీరే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ చూడండి మహాత్మ శబ్దానికి అర్థమేంటి పరమాత్మతత్వాన్ని పొందినవాడే మహాత్ముడు మహనీయుడు అంటే ఏంటి త్యాగం చేసి కొద్దిగా లోకహితం కోసం పాటుపడేవాడు మహనీయుడు కానీ మహాత్ముడికి మహనీయుడికి చాలా తేడా ఉంది సుమి మహనీయుడు అని అంటే ఆ నేతృత్వం ఉంది అక్కడ నేతృత్వ గుణం ఉంది అంటే వీళ్ళందరినీ నడిపిస్తాడు గాంధీ మహనీయుడు కమ్ మహాత్ముడు మహాత్ముడు ఎప్పుడయ్యాడైనా గీత చేతిలో పట్టుకున్న రోజున మహాత్ముడయ్యాడా ఎందుకని వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ చూడండి ఇక్కడ కూడా ఎ్ఞాత్వా అపరం జ్ఞేయం ఏది తెలియబడితే ఇక తెలుసుకునేదానికి ఏ శేషము లేదో ఇంకేమీ లేదు ఇంకా అన్ని ఉపాధులు పడిపోయాయి ఆ నేను అనేవాడు అన్నింటినీ గోకుతూ ఉంటాడు ఆ గోకేవాడు కూడా పడిపోయాడు ఇంకేమైంది అక్కడ ఇంకేమీ లేదు ఇంకా అర్థమైందా తద్బ్రహ్మేత్యవధారే ఇప్పుడు ఏం లేదు మీరు ఒక చిన్న స్థితి మీకు చూపిస్తాను హాయిగా కూర్చుని లోపల అంతర్ముఖత చెంది ఆ నేను అనే స్పందనని మీరు చూడండి ఆ స్పందనని కనుక మీరు గుర్తించగలిగారంటే దాన్ని చూస్తూ ఉండండి ఒక్కరోజు లేకపోతే ఒక్క అరగంట లేదు ఒక్క పది నిమిషాలు ఆ స్పందన ఏం చేస్తుంది చూడండి అది ఊరుకోదు ఓ ఇటుపరుగా అటుపరుగా అటుపరుగా ఇటుపరుగా దాన్ని దీన్ని దీన్ని దాన్ని ఓ పీకుతూ ఉంటుంది చంటి పిల్లాడు ఉంటాడు ఇంట్లో వీడు చూడండి దీనిలాగుతాడు మనం చక్కబటే అంటాం మళ్ళీ దానిలాగుతాడు ఇలాగనే ఈ లోపల నేను ఉంటాడు చూశారండి వాడు ఏంటంటే దీనిలాగి దానిలాగి దాన్ని దించే దీన్ని దీన్ని దాన్ని దాన్ని దీన్ని దీన్ని దాన్ని దాన్ని దీన్ని దీన్ని దాన్ని దాన్ని దీన్ని వీడు అన్ని లాగి పీకి అన్నిటినీ చేసి కిందపోసి పారపోసి పైన వేసి కింద చేసి అవి చేసి ఇవి ఏం చేస్తాడు ఆఖరికి వీడు వాళ్ళ అమ్మకు దెబ్బేస్తుంది గట్టిగా చిరాకు పడిపోయి అరుస్తాడు ఏడుస్తాడు జో జో పడుకుంటాడు ఇంకా ఆడు పడుకుంటే హాయిగా ఈవిడ చేసుకుంటాడు మళ్ళీ వీళ్ళు లేస్తాడు లేచిన తర్వాత పాలవి పట్టిస్తుంది కొద్దిగా ఏదో తినడానికి పెడుతుంది తినేస్తాడు మళ్ళీ వెళ్ళి పీకడం మొదలెడతాడు మళ్ళీ స్వభావం అలాగనే మీరు చూడండి ఒక్కసారి లోపల ఆ స్థితిని ఆ నేను మిస్టర్ నేను నేను మిస్టర్ అంటే నేను గారు అని అంటే అది ఏదో రూపంగా ఊహించుకోకండి సుమా స్పందన హృదయ కుహర మధ్యే అహమహమితి స్పందన ఆ స్పందన దాన్ని ఒక్కసారి చూడండి అసలు మీరు విలక్షణంగా ఉండి దాని చూడగలిగితే ఇవంత పడిపోతుందండి అసలు ఈ ప్రకృతి అంతా పడిపోతుంది ఎక్కడికి మీరు వెళ్ళి ఆ అహం స్పందనని కనుక మీరు పట్టుకోగలిగితే ఈ ప్రకృతి అంతా పడిపోయిందో ఇక ఈ దృశ్యాలన్నీ కూడా పడిపోతున్నాయి ఎందుకు దృగేవ నతు దృశ్యతే దృగేవ నతు దృశ్యతే దృక్స్వరూపమైపోయాను నేను ఇక నాకంటే అన్యమైనటువంటిది ఏదీ లేదు చూడడానికి కాబట్టి ఇక్కడ యద్భూత్వా నునర్భవ అంటే ఏ స్థితిని నేను పొందితే ఇక పొందడానికి ఇంక వేరే ఏమీ లేదో ఏది తెలియబడితే ఇక తెలుసుకునేదానికి ఏది లేదో ఏది కనుక నేను గుర్తిస్తే ఇంకా గుర్తింపబడేదంటూ ఏది లేకుండా అయిపోతుందో ఆ అఖండమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే బ్రహ్మా ఇవ్వండి ఆ బ్రహ్మ ఎలా ఉందండి అఖండం అంటున్నారు ఖండ్ లేదంటున్నారు సచిదానందనంతం నిత్యమేకం తిరియక్ అంటే అడ్డంగా ఊర్ధ్వం అంటే పైకి అధహ అంటే క్రిందకి అంటే ఇదంతా కిందంత పైనంత ఉండేది మూడు దిక్కులే కదండి అడ్డంగా ఇలాగా మనం తిట్లు వాడుతుంటాం రే వీడిని అడ్డంగా నరికేస్తానంటాం రే వీడిని పైకి పంపించేస్తాను రా అంటాం తొక్కేసి కింద తొక్కేస్తాను ఇది ఇదే చేయగలరు ఇంకా నాలుగోదే చెప్పండి ఇంకోటి ఏమన్నా చెప్పండి నేను ఆ తిట్లన్నీ కూర్చుని ఆలోచిస్తుంటాను ఇవన్నీ ఉపనిషత్తు వాక్యాలు ఇవి వీళ్ళ దుంపల దగ్గర ఇవన్నీ తిట్టు పెడుతున్నారు వీళ్ళు ఉపనిషత్తులు యొక్క అర్థం చేసుకోకుండా తిడుతున్నాడు ఆ తిట్టడంలో రాగద్వేషాలు ఉన్నాయి కనుక దాన్ని మనం అసహించుకుంటాం కానీ రాగద్వేషాలు తీసేసి చూస్తే చూడండి అడ్డంగా వేసేస్తాను లేదా ఇన్ని పై పంపేస్తాను లేదా ఆయన్ని తొక్కేస్తాను ఈ మూడే తప్ప నాలుగో నాశనం ఏదైనా చెప్పండి నాశనానికి నాలుగో కోణం చెప్పండి ఈ మూడు కోణాలు తప్ప లేదు అలాగనే మనం రాగద్వేషాలతో ఈ మూడు కోణాలని నాశనానికి వాడుకుంటున్నాం శంకరులు రాగద్వేష రహితులై ఈ మూడు కోణాలని బ్రహ్మస్వరూపంగా చెప్తున్నారు ఆయన తిరియ ఘర్ధమద పూర్ణం సచ్చిదానందమద్వయం తిరియకంటే ఇదంతా కూడా ఊర్ధ్వం మనకు కనపడట్లేదు మనకు కనిపించేదే ఏంటంటే ఇక్కడ ఉండేదే కనిపిస్తుంది పైనా క్రింద ఏం కనపడట్లేదు కాబట్టి శంకర్లు అంటున్నారు కంగారు పడక్కర్లేదు కనపడలేదు ఏవో ఉందని ఊహించుకోకండి పైన కూడా ఇదే సచ్చిదానందం కింద అదే ఆ పరమాత్ముడే అంతటా నిండి నిబుడీకృతమై ఉంది పైన నామరూపాలు ఉంటాయి కింద నామరూపాలు ఉంటాయి ఇక్కడ ఎలా నామరూపాలున్నాయో కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే ఏమండి స్వామీజీ ఈ భూమిలో ఉన్నాం మనం ఇదంతా నామరూపాలు పరమాత్మ అనుకుంటున్నాం కానీ పైన ఏముందో దాని అంటాం పైన అదే నామరూపాలే కిందండి కింద అదే నామరూపాలే కాబట్టి నువ్వు పైకి వెళ్ళినా నామరూపాలే కిందకు వెళ్ళినా నామరూపాలే నామరూపరహితమై ఉంటే అది పరమాత్మ అది అంతటా వ్యాపించింది అనంతం నిత్యం ఏక ఇప్పుడు అనంతం ఇది అంతటా వ్యాప్తి చెంది ఉంది మొత్తము అనంతం అంటే అర్థం ఏంటంటే అంతము లేనిది అంతము అంటే ఏంటి తెలుసా అండి పరిధి పరిధి లేనిది అపరిమితమై ఉంది అనంతం నిత్యం నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది పరిధి లేకుండా ఉంది ఏది ఆకాశం పంచభూతాలకి ఆ గాలికి నీరుకి నిప్పుకి భూమికి పరిధి ఉంది ఆకాశానికి పరిధి లేదు కాబట్టి ఇక్కడ ఆకాశంలాగా ఇది అనంతమే కానీ ఆకాశం కూడా ప్రకృతిలో భాగమే అది కూడా పోతుంది కదండి అనుకుంటావేమో ఆకాశంలాగా అనంతం అన్నానే కానీ ఆకాశంలో అనిత్యం కాదు నిత్యం ఎల్లప్పుడూ ఉండేది అంతేకాదు ఏకం చూడండి ఇది అనేకము కాదు ఇది ఏకమయ్యుంది మరి ఇవన్నీ అండి సముద్రంలో జలం అనంతమయ్యుంది అర్థమైందా సముద్రంలో సముద్రంలో అంటేనే అక్కడ అనంత శబ్దం దెబ్బతినింది సముద్రమే జలం గుర్తించండి సముద్రంలో జలం అనకండి నేను ఇందాకంటే అనేశారు వెంటనే మళ్ళీ ఇప్పుడు ఇలాంటి అన్నారు ఈ బుద్ధి పనికిరాదు మీకు స్వయం బుద్ధి ఉండాలి పరబుద్ధి వినాశాయ ఆత్మబుద్ధి సుఖం శైవ పరబుద్ధి గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయంకరీ స్త్రీ అంటే ఆడానికి కాదు స్త్రీ అంటే ఏం తెలుసండి సత్వ రజసు తమస్సు ఈ తమ ఈ మూడు గుణాలతో కలయిక పొందినటువంటి త్రిగుణాత్మికమైన బుద్ధి ప్రళయంకరి స్త్రీ అనే శబ్దంలో సా తా అనే మూడు అక్షరాలు ఉన్నాయి సత్వగుణము తమోగుణము రజోగుణం ఈ మూడు స్త్రీ బుద్ధి ప్రళయంకరి అంటే త్రిగుణాత్మికమైనది మాయా అది స్త్రీ పెద్ద స్త్రీ ఎవరు మాయా మాతాజీ ఆ బుద్ధి ప్రళయంకరీ ఏం చేస్తుంది సచ్చిదానంద బ్రహ్మగా ఉండే నన్ను తీసుకొచ్చి జీవుడిగా ఇంతకంటే ఏం కావాలండి ప్రళయం ఇంతకంటే గొప్ప బంధం ఏం కావాలి చెప్పండి ఏకమై సచ్చిదానంద స్వరూపమై ఉండేటువంటి నా స్థితిని పాడు చేసి నన్ను ద్వైతిగా ఒక భేదబుద్ధిని కల్పించి ఒక ఇదిగా తయారు చేసి పెట్టింది కాబట్టి అదనమాట కాబట్టి ఇక్కడ జలం అంతటా ఉండేది జలమే నిత్యం చూడండి జలం అంతా సర్వవ్యాపకమై ఉంది ఇన్ని అలలు వచ్చిన అన్ని అలల్లోనూ సర్వవ్యాపకమైంది సముద్రంలోనూ జలం వ్యాపకమై ఉంది బుడగల్లోనూ ఉంది అనంతం నిత్యం చూడండి అలలు అనిత్యం బుడగల అనిత్యం కానీ జలం నిత్యం తర్వాత ఈ అలవేరు ఆ ఎలవేరు బుడగ వేరు అలవేరు నురుగు వేరు బుడగలు వేరు ఈ భేదం ఉంది కానీ జలం ఏకం ఎప్పుడైతే అనంతం నిత్యం ఏకం యత్ ఆస్తితికి స్థితికి చేరుకున్నాము మూల కారణానికి వెళ్ళాము ఇవన్నీ కూడా పడిపోతున్నాయి ఇవన్నీ కల్పనలు ఇవి తద్బ్రహ్మేత్ అవధారయేత్ అది బ్రహ్మస్వరూపంగా అది బ్రహ్మాత్మస్వరూపంగా అవధారణ చెయ్యి అదే పరమాత్మ ఆహా అయితేనండి ఇవన్నిటిని ఎలాగా మనం తొలగించాలి మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తున్నారు ఆ తద్వ్యావృత్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే అవ్యయం అఖండానంద్రేత్యవధార నిధిధ్యాసనికి వెన్నీ చెబుతూ వస్తున్నాడు ఆయన అతద్వ్యావృత్తి రూపేణ అతద్వ్యావృత్తి అనంటే ఏ వృత్తి అయితే మనస్వరూపము కాదో అతద్వృత్తి అంటే మనది కానిది సద్వృత్తి అసద్వృత్తి సద్వృత్తి అంటే సద్వృత్తి అసద్ అంటే ఏంటి సత్ కానటువంటిది తద్వృత్తి అంటే పరమాత్మ వృత్తి పరమాత్మ స్వరూపము కానిది ఏమిటది అతద్వృత్తి అంటే పరమాత్మ స్వరూపము కానటువంటిది అతద్వ్యావృత్తి రూపేణ అంటే ఇప్పుడు అతద్వ్యావృత్తి రూపేణ ఇక్కడ ఏం చేయాలని అంటే శంకర్లు అంటారు నేతి నేతి వాక్యత చూడండి నామరూపాల్ని తీసేయండి దాని తత్వాన్ని గ్రహించండి ఎలాగండి ఇది ఎలా తీసేస్తాం మీకు ఆకలిగా ఉంది నేనేం చేశానంటే ఒక అరటిపండు పట్టుకొచ్చిచ్చాను తినండి ఏ బనా ఈజ్ కంప్లీట్ ఫుడ్ ఈ అరటిపండు తింటే చాలండి మీకు కంప్లీట్ ఫుడ్ అన్నాను మీరు అన్నీ తీసి లోపల పెట్టుకోపోయారు రే తినకరాలాగా ఏంటి స్వామీజీ ఆకలి పండు చేతిలో పెట్టారు తినమన్నారు నోట్లో పెట్టుకుంటే తినకంటున్నారు ఏంటి రెండు మీరే చెప్తున్నారు తినొద్దనంటే తినకూడదని కాదు అలా తినకు ఎలా తినాలండి తీసేయి ఏది తొక్క తీసే ఏం తీసేయాలి తొక్క నువ్వెంత నాకో తొక్క అంటాడు అదే అది తిట్టే అది ఊరి బాబో ఏ తిట్టు దాని మీద విచారణ చేసినా అది ఉపనిషద్ వాక్యమే ఇదంతా ఏంటో ఒక తొక్క అంటారు నిజంగా ఇదంతా తొక్కే అది తెలిసేసే పండుని తినమంటుంది మనం తొక్కని తింటున్నాం పశుతుల్యం ఆవు ఏం తింటుంది తొక్క పశు మనిషి ఏం పండు అలాగని ఇక్కడ అజ్ఞానం ఏం తొక్కల్ని జ్ఞానం ఏం పండుని అందుకనే మనం అంటుంటాం ఇదంతా ఏంటి ఒక పెద్ద తొక్క నీదేంటో ఒక తొక్క అంటే నామరూపాలు తొక్క లాంటిది జస్ట్ అంతే నామరూపాత్మక ఫలముంది అక్కడ అర్థమైందే పశువు తొక్కను తింటుంది మనిషి పండును తింటాడు పశు బుత్తి పండు పెట్టినా తింటుంది దానికి అది తేడా లేదు తినేస్తుంటుంది ఇంకా తొక్కను తిన్నంత ఆనందంగా పండును తినలేదు ఎందుకని పండు జారిపోయి లోపలికి వెళ్ళిపోతుంది తొక్క అయితే హాయిగా తింటుంది అనమాట దానికి ఆనందం తొక్క మీద అందుకుంది ఈ లోకంలో తొక్కలన్నింటినీ పట్టుకుని ఆనందంగా పట్టుకున్నవాడేవాడు పెద్ద తొక్క కాడనమాట మహాతొక్క ఏంటి మహాకూటమి ఏమైపోయింది ఇప్పుడు మహాకూటమి ఏమైపోయింది మొత్తం అన్నీ మహాతొక్క అన్ని తొక్కలను పట్టుకుని చూస్తుంటాయి ఆయన లోపలికి గలితే తెలుస్తుంది ఇక్కడంటారు నేతి నేతి వాక్యత నేతి నయ్యితి నెయితి అనేటువంటి వేదాంతై లక్ష్యతే అవ్యయం స్వామీజీ మీరు పెద్ద గుడి అండి అక్కడికి తీసుకెళ్తానండి మీరు చూస్తేనండి చూస్తే ఇంకా అసలు మైమరిచిపోతారండి అక్కడ రూపం చూడాలండి శివుడిది అమ్మవారిది విష్ణుది బా అండి ఇంకా ఇక్కడ ఎక్కడున్నాడతను నామరూపాల దగ్గరే ఉన్నాడు అలంకారం చేస్తారండి అక్కడ అసలు కళ్ళు చెదిరిపోతున్నాను అంటే ను దేనికి నిలబడున్నావు నామరూపాలకి అందుకనే శివుడికి అలంకార ప్రియుడు కాదు ఎందుకు తెలిసిన నామరూపాలను ఇష్టపడడు శివుడు వాస్తవంగా అంతే చొంబుడు నీళ్లు పోసేవాడు నెత్తి మీద ఓ పత్రిపేట అలా వెళ్ళిపోనంతే ఏం అలంకారం అవుద్దు వాడు ఎందుకని సత్యస్వరూప ఈశ్వర అలంకార ప్రియులందరూ ఏమి ఇష్టపడతారు తొక్కలని నామరూపాలని విష్ణు అండి అలంకార ప్రియుడు వాడికి ఉందో లేదో మనం తొక్కలని ఇష్టపడుతున్నాం కనుక ఆ తొక్కలన్నీ వాడి మీద వేస్తున్నాం ఈశ్వరుడు చూడండి శివాలయంలో చూడండి ఏం ఉండదు ఒక లింగం అంతే ఊరిని నీళ్లు చుంబుడు నీళ్లు పోయాడు నమస్తో రుద్రాజ నమస్తారు నాజన శంగా చూడండి ఇక్కడ ఎంత గొప్ప మంత్రం చూడండి హంత్రేచ హీయ సేచ నమహ చంపబడేవాడికి నమస్కారం చంపేవాడికి నమస్కారం ఎందుకు తెలుసా ఇక్కడ చంపబడేవన్నీ కూడా నేతి నేతి వాక్యత చంపేవాడినే ఉండి నేను అర్జునా నువ్వు చంపుతున్నావు అంటున్నావేంటి నేను అందరినీ చంపేశాను మొత్తం ఇదం వృత్తులు అన్నీ పడిపోయాయి మొత్తం భీష్మద్రోణాది ప్రముఖులు అందరూ కూడా మొత్తం పోయారంతే అసలు నేను ఇవన్నీ కాదు కాబట్టి ఏ అహం ఉందో ఆ అహం అన్నిటినీ చంపుతున్నాడు వాణ్ణి నేను విలీనం చేసేస్తున్నాను కాబట్టి హనీ ఎసే చ నమహ కూడా నా నమస్కారాలు హంత్రే చ నమహ చంపేవాడికి నా నమస్కారం ఎక్కడ చూడండి ఆ రుద్రం ఎలా మాట్లాడుతుంది కాబట్టి ఆ రుద్రాన్ని కనుక ఉపాసన చేసి ఆ శివుని ఉపాసన చేస్తే చిదానందరూపహ శివోహం శివోహం ఎలాగండి దాటాలిక్కడ వేదాంతై లక్ష్యతే అవ్యయం వేదాంత వాక్యాలని తీసుకుని లక్ష్యతే అవ్యయం పడవలో కూర్చున్నాం మనం నది బాగా ఉంది నీళ్లు పుష్కలంగా ఉంది పడవలో కూర్చుంటే పడవ వెళ్ళదు అందుకేం చేయాలి ఇక్కడ తెడ్డు తీసుకోవాలి తెడ్డు వేయాలి ఏమిటి నేను కూర్చుంది పడవ తెడ్డు వేయడం ఎందుకండి చూడండి నీళ్ళని ఇలా నిడుతుంటే కానివన్నీ నెడుతూ పోతుంటే ఈ పడవ ప్రయాణం సాగుతుంది పడవ కదలదు చూడండి పడవ పడవని మనమేం కదపట్టలేదు మనం ఏం చేస్తున్నాం నీళ్లనే తొలగిస్తున్నాం అంతే నీళ్లనే నెడుతున్నాం మన ప్రయత్నం అంతా నీళ్లను నెట్టడం ఏమంటే ఎంత బాగా నడుపుతాడండి పడవని ఊరిపించివాడ పడవని నడపట్లేదురా వాడు నీళ్ళని నెడుతున్నాడు అంతే కాకపోతే వాడి చాకచక్యత ఏంటంటే ఆ దిక్కుని ఆ గాలిని దాన్ని దీని అన్ని చూసుకుని ఎటువైపు తిప్పాలి పోటు ఎటువైపు ఉంది దిశ ఎటువైపు ఉండాలి అదొక్కటే వాడి దగ్గర స్కిల్ అంతే పడవనేమి నడపట్లేదు వాడు ఏం చేస్తున్నాడు నీళ్లని నడుతూ పోతున్నాడు అలాగని ఇక్కడ కూడా స్వామి మీరు ఎంత జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారండి నో తొలగించబడేది అజ్ఞానం అంతే జ్ఞానాన్ని ఎవడూ పెట్టలేడు అది స్వరూపమై ఉంది అయితే మీరు అజ్ఞానం ఉపదేశిస్తున్నారా కాదు అజ్ఞానాన్ని ఉపదేశించడం కాదు అజ్ఞానాన్ని ఒక్కొక్క తొక్కని తొలగించుకుంటూ పోవడమే ఇటుొక్క తొక్క తీసారు అప్పుడు తినేస్తారా లేదు ఇటుపక్క ఇంకొకటి ఉంటుంది ఇటుపక్క ఇంకొకటి ఉంటుంది ఇటుపక్క ఇంకొకటి ఉంటుంది నాలుగు వైపులా తొలగించేస్తే రే వీడికి నాలుగు వైపులా ఏమి లేకుండా ఒంటరివాణి చేసేయాలరా అదే వేదాంతం ఇప్పుడు అరటి నాలుగు వైపులా తొక్కలు తీసేస్తే పండు మిగులుతుంది మంచిది అది ఒక మూలలో ఇంకోటి ఉందనుకోండి మళ్ళీ భేదమే ఇంకా తినడానికి పనికిరాదు రే వీడికి నాలుగు వైపులా ఏమీ లేకుండా చేసేయాలరా వీడిని ఒంటరివాణి చేసేయాలిరా అంటే ఏంటి ఏ దిక్కులు లేవు ఏవీ లేవు చేయమనండి ఎవరినైనా అంతకంటే గొప్ప స్థితే ఉందండి హాయండీ అది ఎంత ఆనందం నాకు నలుగురు కావాలి నాకు నాలుగు వైపులా నలుగురు అక్కర్లేదండి అఖండమేకం సచ్చిదానందం నేను మన వాక్యాలనే విచారణ చేస్తానండి ఉపనిషత్తు వాక్యాలే కనిపిస్తే దాంట్లో అయితే రాగద్వేషయుతమై మనం మాట్లాడుతున్నాం ఉపనిషత్తులు రాగద్వేషాల అతీతంగా మాట్లాడుతుంది అందుకని అది జ్ఞానం ఇది అజ్ఞానం జ్ఞానానికి అజ్ఞానికి అజ్ఞానానికి తేడా ఒక రాగద్వేషం మధ్యలో రాబట్టే కలుషితమైంది అర్థమైందా కాబట్టి ఇక్కడ కూడా వేదాంత వాక్యై లక్ష్యతే అవ్యయం చూడండి వేదాంత వాక్యాల ద్వారా అవ్యయం అనేటువంటిది పరమాత్మ లక్ష్యమయ్యాడు ఎలాగంటే తెడ్డు తీసుకుని నెడుతూ ఉంటే ప్రయాణం సాగుతుంది వాడు లక్ష్యానికి చేరుతాడు చూడండి లక్ష్యానికి చేరడానికి తెడ్డు వేయడానికి ఏమిటి సంబంధం చెప్పండి ప్రయాణమే కదా జరగాలి ప్రయాణమయ్యి ఈ స్థానం వదిలి ఆ స్థానానికి వెళితే లక్ష్యానికి చేరుకున్నట్టు అంతే కదా మరి ఆ ప్రయాణం చేయడానికి తెడ్డు వేయడానికి సంబంధం ఏంటి అదేనండి బాబు ఆ తెడ్డు వేయకపోతే ఎక్కడున్నాం అక్కడే ఉంటాం మనం తెడ్డు వేయాలి చూడండి నీళ్ళని నెట్టడానికి మన లక్ష్యం చేరడానికి ఎలాంటి సంబంధమో నేతి నేతి వాక్యాలు వేదాంతంలో చెప్పబడినటువంటి ఈ ఉక్తరీత్యా ఈ విధానాన్ని అవలంబించి కనుక ఏ సాధకుడైతే సాగుతాడో వాడు లక్ష్యాన్ని చేరుతాడు ఏంటి అవ్యయం లక్ష్యతే వేదాంత వాక్యై అందుకనే వేదాంత వాక్యు సదారమంత భిక్షాన్నమాత్రేన చతుష్టిమంత అశోకవంత కరుణైకవంత ఎంత హాయి స్థితి అది కాబట్టి నేతి నేతి వాక్యత అఖండానందరూపందలవాశ్రిత బ్రహ్మాద్యాస్తారేన హవంత్యానందినోఖిలాం గొప్ప స్టేట్మెంట్ అండి ఎంత బోల్డ్ స్టేట్మెంట్ అండి ఉపనిషత్తులు కానీ శంకరులు కానీ అందుకనే ఉపనిషత్తులు శంకరులు వేరు కాదు వేదశివో శివో శివో వేద వేదము శివస్వరూపమట ఉపనిషత్తులు శంకరస్వరూపం నా దృష్టిని వేదము శివుడైతే ఉపనిషత్తులే శంకరుడుగా పుట్టాడు మళ్ళీ ఉంది కదా ఒక శ్లోకం ఉంది వేదశివో శివో వేదహ వేదాధ్యాయీ సదా శివ వేదాధ్యయనం చేసేవాడు శివస్వరూపం చూడండి హాయిగా స్నానం చేసి భస్మధారణ చేసి సంధ్యావనం చేసి కూర్చుంటే ఆ చెవికి పోగులెట్టుకుని శిఖ యజ్ఞోపవీతం పంచా కండువా వేసుకుని అలా కూర్చున్నాడు అనుకోండి మీకు చూస్తే ఇదంతా ఓ శివలింగంలా ఉంటుంది విభూతి పెట్టుకుని అలానే ఉంటాడు వాడు వేదాధ్యయనం చేసే ఒటు అలానే ఉంటాడు చూడండి ముండనం అయి ఉంటుంది క్లీన్ షేవ్ శివుడికి శివలింగానికి పైన ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆ మధ్యలో పెడతాం వాడు ఇలా పెట్టుకుంటాడు ఇదంతా పానపట్టంలా ఉంటుంది శివలింగం అనమాట వేద శివో శివో వేద కానీ మన శంకరులున్నారే వేదాంత భాస్కరుడైన వేదాంతము శంకరులే శంకరులే వేదాంతం అందుకనే ఆయన ప్రతిజ్ఞానం వచ్చిన చూడండి ఇక్కడ అయ్యా ఈ లోకంలో బ్రహ్మగారు కానీ విష్ణువు కానీ శివుడు కానీ వీళ్ళున్నారే వాళ్ళందరికీ నువ్వు పొందే అఖండానందంలో లవణ మాత్రపు ఆనందమే ఉంది అంటే ఒక చిన్న అణురేణువు మాత్రమే ఆనందం నువ్వు వాళ్ళని పట్టుకుని ఓహో వాళ్ళని పట్టుకుని గోకుతున్నావు వాళ్లే వాళ్ళ ఆనందాన్ని పక్కన పెట్టేసి వాళ్ళిలా పడుకొని బ్రహ్మానందంలో లీనమై ఉన్నారు నువ్వు అది పొందావనుకో ఇంకా అంతకంటే ఏంటి అఖండానందం అఖండానందరూపస్య తస్య ఆనందవాశ్రిత ఈ లోకంలో ఉండేటువంటి సుఖం ఇది లవణ మాత్రమే ఒక చిన్న అణుమాత్రమే సుఖం ఎందుకండి అణుమాత్రపు సుఖం సూర్యుడున్నాడనుకోండి ఒక కిరణం పడింది అనుకోండి ఆ ప్రకాశం ఉంటుంది కానీ ఇంత ప్రకాశమే సూర్యుడని కొలత పెడతావా మనకు కనిపించే ప్రకాశమే సూర్యుడు అనుకుంటున్నారా చాలా పొరపాటు మీరు పైకి వెళ్ళి సూర్యుడి దగ్గరికి వెళ్లే కొద్ది మీకు కళ్ళు పోతాయి చూడలేము ఇక్కడ మీరు సూర్యుడిని తదేకంగా ఒక ఐదు నిమిషాలు చూడండి కళ్ళు పోతాయి రోజు ఆ ఉపాసన గను చేస్తే కళ్ళు పోతాయి ఇక దగ్గరికి వెళితే ఆ ప్రకాశం ముందు మనం నిలబడగలమా లేదు ఆ సూర్యుడు అనంతకోటి ప్రకాశ స్వరూపం అందులో నుంచి ఒక చిన్న అణు మాత్రమే ప్రకాశం భూమి మీద పడుతుంది దాంట్లో వందవ శాతంలో వందవ శాతంలో వందవ శాతంలో మాత్రమే ఆ అణువులో అణువులో అణువులు అణువులో పరమాణువు ప్రకాశమే మనం పొందుతున్నాం మహాప్రకాశం అది పరమాత్మ సూర్యుడిది అలాంటిదయ్యా నీ ఆత్మస్వరూపం యొక్క ఆనందం అది సచ్చిదానంద స్వరూపం అది ఈ ప్రపంచంలో ఉండేటువంటి నామరూపాలు లవణ మాత్రమే ప్రపంచమే కాదు బ్రహ్మ అద్యాహ తారతమ్యేన బ్రహ్మ విష్ణు శంకరలు ఇంద్రుడు వరుణాది ఇత్యాది దేవతలు వీళ్ళందరున్నారే తారతమ్యాలతోటి దేవతలు ఉన్నారే భవంత్యానంది నోఖిలాహ తోటి వాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్నారు ఎలాగంటే ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారనుకోండి పిల్లలు ఎంత హాయిగా ఉంటారు మా అమ్మ నాన్న ఉన్నారని ఎవరు లేకుండా వాడు ఒక్కడే ఒంటారు వాడు ఉదయం లేవగానే ఇంట్లో ఎవడో కనపడలేదు ఆ చిన్నపిల్లాడికి తల్లి కనపడలేదు ఏదో పరిగెట్టుకుపోయింది ఆవిడ ఎవరో పోయారండి ఈ తండ్రి కూడా బయటికి వెళ్ళొద్దాం ఫోన్ చేసేద్దాం నేనా వెళ్ళాడు వీడు ఇంకా పడుకున్నాళ్ళే లేచాడు తల్లిని చూసుకున్నాడు లేదు తండ్రిని చూసాడు ఇంట్లో ఎవరు లేరు ఏడుపు మొదలెట్టేశాడు మళ్ళీ ఆ తండ్రి వచ్చాడు ఎందుకురా ఏడుస్తున్నావు ఏంటి కూర్చో అన్నాడు ఇంకా ఏడుస్తున్నాడు వాళ్ళమ్మ కూడా పరిగెట్టుకొచ్చింది ఏడు పాపేశాడు అలాగనే నీ స్వరూపం నుంచి వచ్చిన ఆనందమే వాళ్ళందరిది బ్రహ్మ ఆనందంగా ఉన్నా నీ స్వరూపమే విష్ణు ఆనందంగా ఉన్నా నీ స్వరూపమే శివుడు ఆనందంగా ఉన్నా నీ స్వరూపమే ఇంద్రాది దేవతలందరూ ఆనందంగా ఉన్నా నీ స్వరూపమే పశుపక్షాది క్రిమి ఆనందంగా ఉన్నా నీ స్వరూపమే సమస్తము కూడా నీ ఆనందమే ప్రతిబింబం అక్కడ దానికి ఉపనిషత్తుంది ఆనందమీమాంస ఆ ఆనందమీమాంస రేపు చూద్దాం మనం రేపు ఉదయం ఆరున్నరకు మనం చూద్దాం అది ఎలాగ మన స్వరూపమైందో ఉపనిషత్తు దాన్ని చక్కగా విభజించి చెప్తుంది రేపు చూద్దాం హరి ఓం తత్సత్